ఖర్చు ధరవా తండ్రి మీకు వదనాలైనా మహోన్నత మీకే కృతజ్ఞ తెలియసయ కాలం అంతా సురక్షితంగా కాపాడి సజ్జీ లెక్కలను పెట్టేందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ఈ దినానికి మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించండి మేము పో ప్రతి మార్గ ప్రసారైనా చేయి ప్రతి విజయం అనుగ్రహించండి ప్రభావ మీరు అక్కడంత సముఖంగా ఉంటుండే మేము త్వరగా సిద్ధపడాలా అనేకలను సిద్ధపరచాలా ముఖ్యంగా ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభా మేము అనేకలకు మాదిరిగా ఉండాలా ప్రభావ అనేకలకు సహాయ సహాయకులుగా ఉండాలా ప్రభా అందుని మితం ఇతను మళ్ళీ మీరు వచ్చినారు ప్రభా మనుషుకుమారుడి తన మళ్ళీ పరిచర్య చేయడానికే కానీ చేయించడానికి రాలేదన్నారు ప్రభావ మళ్ళీ మేము కూడా దాని కోరికే మేము ఉండాలి ప్రభావ ఇతరులతో పరిచర్య చేసుకోవడం కాదు ఇతరులకు పరిచర్య చేసే సేవ జీవితంలో మళ్ళీ నడిపించమని బాధ్యం మళ్ళీ తను మళ్ళీ సెల్ఫ్ సెంట్రెడ్ గా ఉండకుండా స్వార్థ పూరితంగా ఉండకుండా తన జీవించే బిడ్డలుగా తయారు చేయండి ఇతరుల బాగోగులు ఆలోచించే బిడ్డగా తయారు ఈ సంవత్సరం మీరు విశేషంగా తను అద్భుతాలు చేసే వరాలు మీరు మాకు అనుగ్రహిస్తారు తండ్రి వాటిని అనుగ్రహించండి అవి మేము పొందుకోవాలంటే ఎటువంటి కండిషన్ చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ మహిమని బడలానే విజయంతగా నడిపించాలి అటువంటి సేవా జీవితం నడిపించండి ఈ ఆరాధ్యం తట్ల మీరే మహిమను ఉందమని మీ ఆరేతను మళ్ళీ ఆధిపత్యం వంచి నడిపించమని ఏ సుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి పాట పాడతారు కదా సేవా దృష్టించు నశించు దానిని బాగుచేయుమో పాపము క్షిమించి స్వస్థపరుచుమో శాపము తొలగించి దీవించుమో పాపము క్షీణించి స్వస్థపరచుమో శాపము దీవించుము దృష్టించుము మా దేశం నశించు దానిని బాగుచేయుమో తుఫాను మాపై కొత్తగా వరదలంగా ముదా పంటల పారో కఠిన కయే దేశపుమితులే కాళీ దేశపుమి తులే కాళ బా దేవా చందేవాతను కలహ నిేపద దని వేదము చూపగా ఈ మార్గములో ప్రేమ నిలిచి ఉందని ఈ దేశమునకు క్షేమము మెచ్చునని క్రైస్తవకా మతము కాద క్రైస్తవ మతమే కాదని రక్షణ మార్గమని योनकू तेलुपु म तन्रि देवा सृष्टि च ममदेशु नसिंचदानी बागुचेनो देवा सृष्टि च ममदेशु नसिंचदानी बागुचेनो देवा देह निकरलेनु जीवించుमु తగిన జ్ఞానము వారికి స్వాదము నుండి దూరపరచుమో మంచి ఆలోచనలు వారికి మంచి సహకారులను దయచేయుమో దేవా మంచి సహకారులను దయచేయుమో దేవా న్యాయములు వారిలో పెట్టుము తండి దేవా దృష్టించుము మాదేశం నశించు దానిని బాగుచేయు దేవా దృష్టించుము మాదేశం నశించు దానిని బాగుచేయులూ పేతూరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన పేతురు మొదటి పత్రిక ధ్యాయము పదమూడవ వచ్చినం నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినం చదవాలన్నా నేను చదువుతాను బైబిల్ తీసుకున్నా పక్కన ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ తర్వాత మాట్లాడుతాను పంపించేసిన పన్నెండు పదమూడు రెండు చూసాం పన్నెండు పదమూడు నేను చదువుతాను శ్రీలార మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురిచి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయల్పరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువని అంతగా సంతోషించుడి కాబట్టి శ్రమలకు సంబంధించిన విషయం జ్ఞాపకం చేయబడుతుంది శ్రమ లేకుండా ఎవరు కూడా ఆయన మహిమలోనికి పోలేరని వాక్యం హెచ్చరిస్తుంది ముఖ్యంగా గొప్ప జనం అందరు ఎందుకు శ్రమలుగుండ పోయినాక మహిమలో ప్రవేశిస్తారంటే మనకు తెలిసి ఈ వాక్యము ఇది ఏమి హెచ్చరిస్తుందంటే ఆ మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మనం ఏమి ఆశ్చర్యపోవద్దు అంటుంది ఇక్కడ ఆ మిమ్మల్ని శోధించినట్లు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమని గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు అంటే ఈ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే ప్రతి ఒక్కరికి ఇవి తప్పవంటున్నాడు శోధనలు లేక శ్రమలు మిమ్మల్ని శోధించుటకు అంటే ఖచ్చితంగా ఆ యొక్క శోధనకి గురి అవుతామనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ప్రతి ఒక్కరూ శోధింపబడతాం అన్నట్టు అంటే పరీక్షించబడతా ఉంటాయి మన విశ్వాసం నిజమేందని పరీక్షించాలి ప్రవ్వాన్ని నేను ప్రేమించే మళ్ళీ అది పరీక్షించబడాలా ప్రవ్వా నేను మీ అందరు నమ్మకంచినట్టు నీ నమ్మిక పరీక్షించబడాలా ప్రవ్వు నేను నీ మీద ఆధారపడుతున్నాను ప్రవ్వా అంటే అది ఆధారం పరీక్షింపబడుతుంది ఏ రూపకంగా ప్రార్థన చేస్తే అవి పరీక్షింపబడతాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచిన అగ్ని వంటి మహాశ్రమని గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకూడదు అంటే మనము వాటి గురించి ఆలోచించద్దు ఆశ్చర్యపడద్దు ఎందుకు నాకు ఈ శ్రమ ఎందుకు నాకు ఈ కష్టం ఈ వాక్యం చదవలేదన్నట్టు తెలుస్తాడు ఎంత శ్రమ వచ్చినా ఎందుకు నాకు ఇది ఎందుకు ఎంత వచ్చినా ఎంత భయంకరమైన టఫ్ టైమ్స్ వచ్చినా మనం ఆశ్చర్యపడద్దు అని ఈ పన్నెండవ వర్షం జ్ఞాపకం చేస్తుంది తర్వాత పదమూడవసరాలు చెప్తున్నాడు అటు ఆశ్చర్యపడకుండా వాటిని శ్రమల గుండా మనం పోయి వాటి మీద విజయం పొందినప్పుడు ఏం జరుగుతున్నాడు క్రీస్తు మహిమ బల్చ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించేది కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఇది కష్టం కదా ఎక్కడా కానీ ఏ మతంలో చూసినా ఏ స్థలంలో చూసినా శ్రమలు వస్తే అందరు దుఃఖపడుతుంటారు ఏడుస్తుంటారు నాకు ఎందుకు ప్రభు నాకు ఎందుకు ప్రభు అని ఏడుస్తుంటారు నేనేం చేస్తాను తప్పు చేస్తున్నాను ప్రభు అని అన్ని విషయాల్లో కరెక్ట్ గానే ఉన్నాను కదా ప్రభు అని అందరు అంటూ కానీ ఈ వాక్యం ఏమి హెచ్చరిస్తుందంటే ప్రతి శ్రమ ఆనందానికి కారణం శ్రమ అనుభవించడానికనే ఆనందం వస్తుందని జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి పద్నాలుగు అవసరాలు కదండి క్రీస్తున్నామం నిమిత్తాము మీరు నింద పాలైనలా మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనక మీరు ధన్యులు కాబట్టి ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎన్ని సంవత్సరాల క్రితం ధ్యానించిన పరుషుధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది ఎవరికి అనుగరించబడదా ఇక్కడ ఉంది వాక్యం క్రీస్తున్నామని పాలైన మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు మనల్ని నిందలు మోపోయినప్పుడు మన మీద ఈ విషయం జ్ఞాపకం చేయబడుతుంది నీ మీద ఆయన ఆత్మ నిలుస్తున్నది సుఖానుభవాన్ని ఆశ్రయిస్తే వాళ్ళ మీద ఆత్మ ఉండదు ఎందుకంటే అది శారీరకమైన జీవితం కదా కాబట్టి క్రమంలో గుండా పోక తప్పదు ఎందుకు మన ప్రార్థనలకి జవాబు ఇది ఎప్పుడు నేను హెచ్చరిస్తా ఉంటాను ఆ ప్రపంచమంతటి జరుగుతుంది పరిస్థితి ఎన్ని గంటలు ప్రార్థన చేసినా గాని నువ్వే మాట్లాడుతున్నావు కాని నువ్వు ఎప్పుడు వింటున్నావు కాబట్టి ఈ విషయాలు నీకు అర్థం కావాలంటే ప్రభావ నాకు ఈ వాక్యం అర్థం కావట్లేదు ప్రభావ కానీ అర్థం చేసి నాకు ఇది అర్థం చేయ ప్రభు అంటే ఆయన మాట్లాడే దేవుడు మనకు తెలుసు ఆయన స్వరము వింటావు నువ్వు ఆయన ఆయన స్వరం వినాలంటే నీకు చెవులు ఉన్నాయా వినే చెవులు చెవుల గల చెవులు గలవాడు వినడు కాక అని ఎందుకు చెప్పాడు చెప్పండి అంటే మనకున్న చెవులు ఇవి కావాలనేది అర్థం చేసుకోవాలి నీ ఆత్మకు కలిగిన చెవులు మూతబడ్డాయి నువ్వు చెవిటివాడి అయిపోయినావు ఎప్పుడైతే ఆదామా వాళ్ళు పాపం చేసినో నువ్వు చెవిటివాడి నీ ఆత్మీయంలో గుడ్డి రదా అయిపోయినాయి నీకు వివేచన సున్నా అయిపోయింది కాబట్టి గ్రహించలేవు అందుకే నీ ప్రార్థన ఎక్కడ ఉండాలంటే ఎవరో ఆయన మదర్ తెరీస్ అని ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక ఇంటర్వ్యూ అమెరికన్ న్యూస్ పేపర్ అయినా ఆమె ఇంటర్వ్యూ చేసినట్టే కల్కటాలో ఈ వారంలో ఎప్పుడు నేను చదువుతున్నాను న్యూస్ పేపర్ ఆన్లైన్ న్యూస్ పేపర్ అయితే ఆయన వచ్చి ఆయన అడుగుతున్నాడు అంట మదర్ తెరిసా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తావు అంటే ఏం చేయను అన్నదంట ఏం చేయకూడమేంటి అంటే అవును నేను ఏం చెయ్యను అంట మళ్ళీ ఏదో ఒకటి చేస్తావు అంటే ఏం చేస్తావు అంటే నేను వింటా అన్నదంట మళ్ళీ దేవుడు ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు కూడా ఉంటాడు అది ఆయనకి వింతగా వింతరకం అనిపించింది అని ఇదేంటి ఎప్పుడు వినలేదు ఇట్లాంటి కథ అని నువ్వేం చేస్తావు అంటే వింటా ఉత్తగా వింట ఉంటానంటుందంటే మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన కూడా ఉత్తగా వింటూనే ఉంటాడంట ఇద్దరు వింటా ఉంటారు అంటున్నారు అయితే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనము ఎక్కువ ప్రార్థన దీర్ఘంగా ప్రార్థన చేస్తాము గంటలు గంటలు ప్రార్థన చేస్తాము మనల్ని మన వాక్చాతుర్యం చూపించుకోవడం కొరకు మన జ్ఞానం చూపించుకోవడం కొరకు మనం ఏదో ప్రభువుని ఎంతగానో మహిమ పరిచన్నట్టు చూపించుకోవడం కొరకు ప్రార్థన చేస్తా ఉంటాము దీర్ఘంగా రకరకాల పదాలు పదజాలాలు వాడి ప్రార్థిస్తా ఉంటాం కానీ ఆయన ఎప్పుడు వింటున్నాం ఆనెస్ట్లీ ఏ ప్రార్థనలు మనం వింటలేం ఎందుకంటే ఆయన ఆయన మాట్లాడడానికి నువ్వు ఛాన్సే ఇస్తలేవు కండు మూసుకొని ప్రార్థన చేసి చక్కన ఆమె లేసి వెళ్లిపోతున్నావు కానీ ఏ రోజు కూడా ఒక గంట స్వరం వినడానికి సిద్ధపడినావా లేదు అందుకు మన ప్రార్థనలకు జవాబులు ఇస్తలేవా నేను గ్రహించిన ఈరోజు ఈ ఉదయకాలం అదే ధ్యానిస్తున్నాను నేను తెల్లవారి ప్లేస్ పన్నెండున్నర నుంచి ప్రార్థన చేసుకున్నా కొ ట్రై చేసిన మళ్ళా బయటకు వచ్చినా ట్రై చేసిన వాక్యం చదువుతున్నాను ఎంత రైతు నిద్ర రాలేదు దగ్గర దగ్గర నాలుగు గంటలు ఐదు గంటలు నిద్రమే లేదు నాకు ఈ రోజు మార్నింగ్ అంతా నాకు అర్థమైంది ప్రభు నేను సిద్ధపరుస్తున్నాడు నువ్వు ప్రార్థన చేసిన గానీ వింటున్నావా ఆయన స్వరం సో వినడానికి నీకు చెవులు కావాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేయాల్సిందంటే ఆదామవల కాలంలో మూతబడ్డ చెవులు ఆదామావల కాలంలో మూతబడ్డ కనులు ఆదామవల కాలంలో మూతబడ్డ వివేచన ఇప్పుడు బయలు తెరవబడాల ఆయన మరణం ద్వారా దాన్ని స్థిరపరచేడు ఇప్పుడు వాగ్దానం మనకు ఉంది అందరికి దాని తెలుసుకోవాలి మళ్ళీ నువ్వు ప్రార్థన చేయలే ప్రవ్వా ఆదమ పాపం పొంది చేయకముందు మిమ్మల్ని ముఖాముఖిగా చూసిండ్రు మీతో సంభాషించారు మీతో మాట్లాడిండ్రు పరలోకం కనిపిస్తా దూతలు కనిపిస్తా ఉన్నారు అన్ని ఆత్మలు కనిపిస్తా ఉన్నాయి పరలోకపు సృష్టి కూడా కనిపిస్తా ఉంది కానీ పాపం చేసినాక అవి మూతబడ్డాయని క్లియర్గా ఉంది వాక్యం కానీ రక్షణ పొందినాక మళ్ళీ తెరుచుకోవాలి కదా తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు శరీరానికి సంబంధించిన విషయాల గురించే ప్రార్థన చేసినావు కానీ ఆత్మలకు సంబంధించిన విషయాలు ఇంతకాలం ప్రార్థన చేయలే ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి ఏంటంటే ప్రవ్వా నా ఆత్మీనేతలను విప్పు ప్రవ్వా నన్ను స్వస్థపరిచేపు భవిష్యత్తులో ఏం జరగబోతుందో నేను చూడాలోప్రవ్వా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏం జరగబోతుందో మా దేశానికి నేను చూడలోప్రవ్వా నా కుటుంబానికి ఏం జరగబోతుందో నెక్స్ట్ వన్ మంత్ లో నెక్స్ట్ వన్ ఇయర్ లో నా పిల్లల గురించిన భార్య గురించిన భర్త గురించి మా బంధువుల గురించి మా సంఘాల గురించి సేవకు సంబంధించిన విషయాలు నెక్స్ట్ వన్ ఇయర్ లో ఏం జరగబోతుందో చూపించు ప్రభు అటువంటి కనులు నాకు అనుగ్రహించింది నా గుండెతనాన్ని స్వస్థపరచు నా చెవుడితనాన్ని స్వస్థపరచు ప్రార్థన కాబట్టి అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం మన ఆత్మీయ నేతలను స్వస్థపరచాలా గుండెతనాన్ని తొలగించాలా చెవిటితనం తనం తొలగించాలంటే చొలగలవాడు వినను దాకా అన్నాడు ఆ చూచివాడు చూచను దాకా మళ్ళీ గ్రహించుడిగా చదువుకుంటా వెళ్ళిపోయినా కానీ ఏ రోజు కూడా మనం వాటిని పాటించలేము కానీ సార్ మీద పాటించలేక నేను అది నాకు ఈ అద్భుతాలు చేసే వరాలు మాకు అనుగ్రహిస్తున్నారు అలా అవి ఏ రీతిగా పొందుకోవాలన్నప్పుడు నా నిమిత్తమై ఆ తన ప్రాణాన్ని పోటుకున్నవాడు ఏ మందు పరమందు వాటిని పొందుకుంటున్నాడు కాబట్టి మనం మన ప్రాణానికి సంబంధించిన మనం మనకి ప్రాణం అంటే ఏ విషయాల పట్ల ఆసక్తి ప్రీతికరంగా ఉన్నామో వాటిని అన్నిటిని విడిచిపెట్టేస్తా ఇచ్చేస్తాం మనసులకు ఇచ్చేస్తా అన్ని మరి అటువంటి మన ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం పశుతర దేవ వదనాలైనా సర్వరచన ఏకై కృతజ్ఞతలైనా ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం బహుశ్రమల కాలంలో ఉంటుంది అది గొప్ప భాగ్యమానికి ఆశ్చర్య పొలదన్నారు ప్రభా శ్రమలు కలిగినప్పుడు ఎందుకంటే ఇది శిష్యారంభం కాలం నుంచే నడుస్తున్నాయి ప్రభా ఆదల కాలం వాళ్ళు పాపు ఈ పతనం అయితే ఈ లోకం పడిపోయిన లోకంలో ఏది కూడా పరిశుద్ధంగా ఉండదు ఏది కూడా పవిత్రంగా ఉండదు అందుకని మీరు ఈ లోకంలోకి వచ్చి అన్నిటి తిరిగి రెస్టోర్ చేసినట్టు ప్రభావ కానీ మాకు స్వచ్ఛత అక్కడ అవసరం అయినా మా హృదయాలకి అవసరం ఆత్మీయ నేతలకు స్వచ్ఛత అవసరం ఆ గుడితనం ఆ చెవిటితనం తొలగించండి భోగతనం తొలగించండి ప్రభావ వివేచన మాకు తిరిగి అనుగ్రహించండి మాకు అక్కడ స్వర్వత అవసరం ఉదయం తండ్రి వారి శరీరమైన వాటి పట్ల ప్రార్థిస్తున్నాం కానీ వాటి గురించి ప్రార్థించామందరూ ఇప్పుడు మేము ప్రార్థించాం అవి మాకు అనుగ్రహించి భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి మేము చూడాల ప్రభావా మేమే కాదు ప్రభావ మా సేవలో ఉన్న వాళ్ళందరూ మా సహవాసం ఉన్న వాళ్ళందరూ ప్రభావ ఒకరే గాని ప్రతి ఒక్కరు చూడాల ప్రభావ అందరు రుచి చూడాలా అందరు వీటిని అనుభవపూర్వంగా ప్రకటించాలా అటువంటి సేవలు మమ్మల్ని మనం ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి మనం ముందుకెళ్ళిపోతం కావా పరిశుద్ధి గొప్పదేవ సర్వశక్తి మంత్రానికి వాలిసయ అబ్రహాం సాఫ్ యాకూబ్ గొప్పదేవ పరిశుద్ధ కృపామయ్య ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచ్య కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు అయినా మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ఈ వారాత మమ్మల్ని ఆచి కాపాడి పెద్ద ప్రభావ నూతనమైన కృపను మాకు అనుగ్రహించి మీరు నడిపించినారు ప్రభా నీకు అన్నాలి సహాయ అనేకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవటం అయినా వాక్యంగా ప్రతి ఒక్కరి శ్రమలుగు పోవాల్సిందే ప్రభా కాబట్టి ప్రతి శ్రమలో మేము ఆనందించాలా ఆ శ్రమకి ఎంతో ఆనందం సంతోషం ఉంది సమాధానం ఉంది ప్రభా మీ ఎందుకు అలాంటి ఆనందం మేము పొందుకోవాలా ఓ ఈ లోకంలో ఏం జరగబోతుందో ప్రభ నైనా మేము అది చూడాలా ప్రభావ చూసే కనులు వినే చెవులు మాకు అనుగ్రహించాను ప్రభా నా తనని మా చెవులు మీ స్వస్థపచ్చండి మా కను స్వస్థపచ్చని ప్రభావ మా ఆత్మీ నేతలు ఇప్పని సంపూర్ణత మేము కలిగి మేం ప్రభా ఇంకా ఆత్మీలోతు నడిపించాలా ఓ ప్రభా తి స్వరం వినాల ప్రభా వాకింగ్ లో ప్రభావ నా తన ఇస్తు నా దేవాలంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు ఓ ప్రభావ్ ఈ సందిలో కూర్చొని గడికే కృప మాకు ఆత్మ మాత్రమే మేము పరిగెత్తుకున్న ప్రభావ ప్రతి దశలో నైనా ఇస్తూ ప్రభు మీందు ప్రభావ ఆనందించే బిడ్డలుగా మీ సందులో కూర్చోండి ఒక ఆనందంచి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ మీరు మమ్మల్ని బలపరచండి ఇంకా ఆత్మీయత మమ్మల్ని ఇంకా నడిపించండి మీరు అక్కడ తొలి మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి ప్రవ్వా వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపరచండి ప్రవా ఆ కలువరి చేతి బిడకు స్వచ్ఛత మీరు అనుగ్రహించడానికి ఆదిష్టమైన నాది వ్యాక్సిన్ నుంచి ప్రతి ఒక్కరు మీరు కాపాడమని ప్రదిష్టం వేసుకరిస్తుంది ఆ వ్యాక్సిన్ న్యూట్రలైజ్ అయిపోవాలి ఎవరి బాడీలు కూడా ఏంటి ఆ తరపు మీరు కాపాడమని ప్రధిష్టమైన గొప్పదేవా గొప్ప జనం అంత సరసత నడిపించమని ప్రధిష్టమైన నా దేవ నా ప్రభానికి వందయ్య ఒక ప్రభా ట్వంటీ నెక్స్ట్ మంత్ లో ప్రభావ ట్రైబల్ ప్రాంతానికి వెళ్తున్న ఒక ప్రభావ మీరే ద్వారాలు తెరవని పరిశుధాత్మ నడిపించుకు అనుగ్రహించిన అనేక ప్రాంతంలో శ్వాస పగడించలాగిన బలపచ్చని ప్రభావ ప్రతి ఆటంకాలు పుట్టివే ప్రభావ పరిశుధాత్మ కార్యం జరిగింది మీరే మార్గం సరళించండి మీరు ఇదికి వెళ్ళాల మీరే మేము నడిపించమని ప్రధిష్టమైన గ్రూపులో ప్రతి బ్రదర్శన్స్ ఇస్తారు మీరు బలపరచండి నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి ప్రాణాలు బిడబో మీరు బలపరచండి సంపూర్ణత మీరు నడిపించి మీ గొప్ప సాక్షి పెట్టుకోండి మీరు అక్కడితో సమీపించేది సిద్ధపడాలా మీకు మీ సిద్ధపరచాల కుటుంబం చూస్తున్న మీకు మీరు కాపాడండి మీ క్రూపులో భద్రపరచుకున్న భయంకర శ్రమల కాలం మేము రాబోయే దినాల్లో ఏ రీతి గుండోతున్నాను మేము చూడాలా ప్రభావ కళ్ళతోని ప్రభావా ప్రార్థనతో ఓతికొని సహనంతో ప్రభావం జీవించేలాగైనా సహాయపడండి మీ నూతనమైన అభిషేక కనుమకాన్ని గురించి మీరే మాతో మాట్లాడు మహిం ప్రాదిష్టమైన ఈ దినంతా మీరు సాయం చేతి నడిపించండి మీరే మాకు సహాయకులు ప్రధిష్టమైన మీలాంటి మనుషులు లాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి గొప్ప దేవానికి ఇస్త తులి సోతలు అర్పించుకున్నాం ప్రభావా విజయ బేదర్ మీరు తాకండి ప్రభావ స్వస్థపచ్చండి ఆ నారాల్లో ఉన్నప్పుడు బ్లడ్ క్లాస్ కరిగిపోను కాక హాలియ్య ఓ దేవా క్లాత్స్ నార్మల్ తీసుకోండి స్వస్థపచ్చండి ప్రభు బ్ర ఇంకా ఆపినడిపించండి తన కుటుంబం మీరు కాపాడని ప్రభా ప్రతి బ్రదర్ మీరు బలపచ్చు అని ప్రధిష్టమైన నా వందాలయ్యా గొప్ప దేవ భయంకరణ శ్రమల కాలం ఏంటంటే మేము ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలా నా దేవ మమ్మల్ని తృణరించుకొని సమర్పించుకొని ప్రభావ మీ కొరకు మేము జీవించాలా మీకంటే ఎక్కువగా ఈ లోకంలో దేని ప్రేమించేందుకు రాదు మాకు దూరం ఉంది కాక ఆయన ఐసు ప్రభా తన్ని పరిచారం చేయటమకే మీరు ఈ లోకానికి వచ్చినా చేయించడానికి కాబట్టి మేము కూడా ప్రభావ పరిచారం చేయించేవారిగా చేసేవారిలాగానే ఉండాలా ప్రభా నీకు మీ చేతిలో నడిపించే ఉండాలా అంటే బలమైన సాధన మమ్మల్ని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరికీ పెట్టుకొని మీరు ఆకుడు సిద్ధపరచుకోమని పరిశుధ్ర ప్రేమల దేవ కృపణి దేవాయేసు లెక్కలేని వంద ప్రభా కృతజ్ఞతలు స్తో ప్రభా దేవాభ మరి వాక్యం చితం మాట్లాడిన గోపదేవా వందనాల తండ్రి దేవాయేస ప్రభా మాకు వినదగించనుగ్రహించిన ప్రభా యేసు ప్రభా మా ఆత్మ నిద్రీ తండ్రి దేవాదిన ప్రభా మేము పరిశుభ్ర తయారు కావాలి ప్రభా యేసుప్రభ ఎలాంటి పాపమైన జీవితంలో మేము ఉండకుండా ప్రభా ఏసా మరి ప్రతి ఒక్క పాపం నుంచి బిడుదల దయచేయం తండ్రి దేవాయేసు ప్రభా మరి నీ వాక్యం ధ్యానించే దాని ప్రకారం మేము నడుచుకునేలాగా ప్రభా ఇంకా మాకు బలపరిచాలి స్థిరపరిచం ప్రభా నే చేస్తావుతాను తండ్రి మరి రాబోయే దినాల కోసం ప్రభా మరి మీరు మాకు చూపించండి ప్రభా యసుప్రభా మరి సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభా నీ చేస్తూ బంధునాథ తండ్రి దేవ యేస మరి ఏసప ప్రవక్త ప్రభా మరి మీరు ఎన్నో బయలుపరచావు ప్రభా అదే రీతిగా ప్రభా మరి మాకుల బయలుపరచని ప్రభా మరి మేము కూడా ప్రభా యేసూప్రభా ప్రతి ఒక్కరు ప్రభా అది నీ నుంచే ప్రభా మరి నీ మీద మేము ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ప్రభా మాకు తెలియచేయండి ప్రభా ఏసు ప్రభా నీవు అద్భుతంగా నాచకాలు జరిగిస్తాను మేము చూడాల ప్రభా ప్రతి ఒక్కరి దాంట్లో మేము ముందుకు వెళ్లాలా అన్ని అనుభవించి ప్రభా మేము ముందుకు వెళ్ళటకు మీరు మాకు సహనం దయచేయం ప్రభా దేవా ప్రభా ఎక్కడ సేవ చేశామని ప్రభా యొక్క అద్భుతమైన ఆశ్చర్య చేయగల ప్రభా వాళ్ళంతా మారుమొంది రక్షణ కూర్చుటకు సహనం దాచేయండి దేవాయసూప్రభా నీకు ఎక్కడైన బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్థోతా ప్రభా దేవా ప్రభా ఒక పాత్ర మమ్మల్లం వాడుకుంటున్నావు ప్రభా నీకు వందన ప్రభా యేసుప్రభా నీ యొక్క కడవరి వశం మేము పొందుకోవాలి ప్రభా యేసుప్రభా మనం మేము ప్రార్థన చేసిన ప్రభావ ప్రతి ఒక్క సైతాన్ని పారిపోవాలి ప్రభా అట్లాంటి శక్తి మేము పొందుకోవాలి అయినా యేసుప్రభా లాంటి శక్తి మాకు దించాలి ప్రభావ యేసుప్రభా ఏదైనా కానీ ప్రభా నీ నుంచే కలుగుతుంది కాబట్టి ప్రభా నువ్వే మాకు అనుగ్రహించాలి ప్రభా యేసే చేపతి మమ్మల్ని నడిపించాను ప్రభా నీకే స్తోత్రం నీకే విధంగా అండి దేవా యేసుప్రభా యొక్క వ్యాక్సిన్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవామ ప్రభా ఆ యొక్క వ్యాక్సిన్ లో ఉన్న ఆ యొక్క మొత్తం కూడా ప్రభా అది వాటర్ గా మార్చివేయండి తండ్రి యేసుప్రభాను గొప్పకారం జరిగించండి యేసుకృష్ణ నామన మొత్తం ప్రభా యొక్క వ్యాక్సిన్ ని ప్రభా ఏ ప్రజలు కూడా ప్రభా దాని వల్ల ప్రభావి నష్టపోకుండా ఉంటుంది సహందం నుంచి క్రిస్తున్నాం బట్టి రాజా ప్రాధాన్యత దయవాల తండ్రి కృపగల దేవా కనికరంగా మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా ఎంతో యొక్క ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభా దేవ ఇంకెంతో మంది ధాన్యత పొందుకోలేకపోతున్నారో దేవ వాళ్ళ మీద కృప చూపించండి కనికరం చూపించండి ప్రభా దయూపీ అండి ప్రభా అపురా దేవధికారి మీకు లెక్కలేని వందనాల ప్రభా పరశుద్ధిరావు ప్రభా మీకు వందనాలు ప్రభా మీ ఆక్రాంతి త్వరలో అనేకులని ప్రభావ మేము సిద్ధ సిద్ధపడి ఉండాలా ప్రభా ప్రార్థన జీవితం మాకు దయచేయండి మోకరింపు జీవితం మాకు దయచేయండి ప్రభా ఆత్మీయ లోతులకి ప్రభా ఇంకా మీరు మమ్మల్ని నడిపించినట్టు ప్రభా దయగల రాజా మీకు ఎంతో లెక్కలే వందనాలు ప్రభా ఈ వైరస్ నుంచి ప్రభా ప్రతి ఒక్కరి మీరు కాపాడినారు ప్రభా వాళ్ళందరి మీద మీ కృప జీవించినారు ప్రభా మీకు వందనాలు ప్రభా వాళ్ళంతా కూడా ప్రశ్చత్తాపడేసి మీకు వాళ్ళ జీవితాలను సమర్పించుకోవాలా రాజా సహాయపడండి మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్ధాన్యండి ప్రభా మీ స్వాద సన్నిధి ముందు చేసుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభా చేసుకుని మీరు ఘన విజయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా ఇంకా ఆత్మీయులకి మీరు నడిపించండి బలపరచండి స్థిరపరచండి ప్రభాయు ప్రతి ఒక్కరిని మీరు పండించండి ప్రభా చేస్తున్నా అమ్మమ్మ ప్రార్థాన్యూస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు సదాకాలం వైరస్ బాధ్యతలకు అందరికీ సదాకాలం తోడైన